ఈ రోజు స్కైఫ్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభుత్వ క్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రాధాన్యత మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న మనోజ్ ప్రయోజిస్తారు చేసుకొని కాచి కాపాడి ఈ దినం మార్చుని ఈ సమయం మాకు ఇచ్చినానికి వందల ప్రభా నాదివా ఇంత ధన్యత ఇచ్చింది ఏసాయానికి శోతం కేసు ఏస వాక్యం ద్వారా మాట్లాడి వాక్యం ఉదరం ఉండాలా లేఖను ఫలించాలా నీ రాక బాగుపంది దీవానికి భయంకర దినాల్లోనూ యుద్ధం సమాచారం వింటుండే సుప్రభ అంతా జనం మీద జనం నాది భయంకర దినాల్లోనే సుప్రభ నా దివానికి శాంతి జీవితం అక్రమ విసిరింది ప్రేమ చలారిపోయింది నా దివా ఆ కలరిశిలో ప్రేమ మనందరూ నింపి రాని బిడ్డలు నడిపించి తొలగించి అందరుజంలో వాక్యం నింటుండే కనుక అది నాట పడారా దాన్ని ప్రభ గ్రహించే శక్తి చేయించని దాని ప్రక జీవితే భయం భక్తి పీతిగల సేవ చేయించే మనీ స్వామి బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మనకు పాట పాడతారు బ్రదర్ ప్రైజ్లా బ్రదర్ పాట పాడు ప్రేమాయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమా ప్రేమా ఎసై అ ప్రేమా ప్రేమా ఎసై అేమా మారనదీ మరువనది వీణ నది ఎడబాయ నది మారనదీ మరువనది వీణ నది ఎడబాయ నది ప్రేమా తల్లి మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడవ తల్లి మరచిన గాని నన్ను ప్రేమ తండ్రి విడచిన నను విడువనన్న ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమా ఎసయ్య ప్రేమా ప్రేమా య్య ప్రేమా నేను మరచిన గాని మరువ నన్న ప్రేమా నేను విడచిన గాని నన్ను నన్న ప్రేమా నేను మరచిన గాని మరువ నన్న ప్రేమా నేను విడచిన నన్ను విడువ నన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమాసయ్య ప్రేమా ప్రేమా ప్రేమా నేను పుట్టకముంది నన్ను ఎన్నుకున్న ప్రేమా నేను ఎరుగకముంది ఏర్పరచుకున్న ప్రేమా నేను పుట్టకముంది నన్ను ఎన్నుకున్న ప్రేమా నేను ఎరువక ముందే ఏర్పరచుకున్న ప్రేమా తన అరచేతుల్లో చెక్కున్న ప్రేమా యద లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా తన అరచేతుల్లో చెక్కున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా ప్రేమా ఏ ప్రేమా ప్రేమాసయ్య ప్రేమా మారనది మరువనది వీడనది ఎడబాయనది మారీ మరువనది వీడనది ఎడబాయ నది ప్రేమా ఎసయ్య ప్రేమా ప్రేమా ఎసయ్య ప్రేమా హలో థ్యాంక్ సిస్టర్ ప్రెస్ అందరూ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు ప్రైజ్లాడు అన్న వాక్యంలో నడిపించండి అన్నా అందరికీ ప్రైజ్లా డ్రాస్కోండి పరిశుద్ధుడ వాళ్ళు తండ్రి మీకు వదనాలన్నైనా సర్వోన్నతులకు దేవ మీకు కృదయతలు అర్పించుకుంటున్నాం ఇంతవరకు మీరు మాకు సహాయకులు నడిపించినారు సురేషత ఇంటికి చేసినారు మీరత్నాల్లో పాల్పంత యోగ్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహం అనుగ్రహించడం మీకు వందనాలు అయినా ముఖ్యంగా ప్రభు ఈ సాయంత్రం సమయంలో ప్రకణ గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయంలో చివరి భాగానికి మేము వచ్చినాం ప్రభావ మీరే మాకు సాయకులని నడిపించింది మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా పరిశుతాత్మ నడిపింపు మాకు అనుగ్రహించింది మీకు ఎంతో కొత్తగా జరిపించుకుంటున్నాం గ్రహించి ప్రభావ మా జీవితాన్ని అవలంబించుకోవాలో అనుభవపూర్వకంగా వీటిని మేము అనేకలో ప్రకటించాలో ప్రభా అటువంటి పరిచయంలో మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎంతో వందనాలు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుని ఉన్నాం వింటున్న ఆటకపరచు పెద్ద చీకటి దురాత్మశక్తుల నీసన్న అందిస్తున్నాం ప్రభు అదేవిధంగా తండ్రి వారిని అందరినీ ప్రభా మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం మనసు ముని పరిపరివిధాలుగా పొనియకుండా మీ మీద కేంద్రీకరించుకొని ప్రతి విషయంలో మా జీవితంలో మీకే బహు ప్రాధాన్యత మేము అటువంటి జీవితం మాకందరి కనుకరించండి ఇంకా ఏమైనా మాలో ఆయాసకరం చూపించండి ప్రభు అది ఒప్పుకొని మేము మీకు కనికరం పొందాలా ప్రభావం మీ కనికరం మాకు అవసరమైన ఈ సమయం కనికరించండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నాం ప్రభావా మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు మీ వంటి వాడు కాబట్టి నైనా మీ ద్వారా తె మీ తప్ప ఇంకా మాకు ఎవరు లేరు ప్రభా స్వస్థపరిచేవాళ్ళు కాబట్టి నైనా రక్షించుకున్నారు మీ బిడ్డలుగా తీసుకున్నారు మా యొక్క కూడా స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ ఏదైతే అయితే మా ఆత్మను రక్షించ్రో మా ప్రాణాన్ని రక్షించో అదే రీతిగా మా శరణ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో పౌరనే విషయాన్ని మా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభాబ కాబట్టి ఆ వాక్యాన్ని మేము స్వీకరిస్తున్న విధానము మమ్మల్ని సంపూర్ణంగా స్వస్థ పరిచయం లేవనెత్తమాని ముఖ్యంగా ప్రభావ మాకు పనిని మేము కొనసాగించాలా సమాధాన పడకుండా ప్రభా లోకంతో ప్రతి ఒక్కరికి వీటిని చూపించాలా ప్రతి ఒక్కరిని ప్రభా మిమ్మల్ని పరిచయం చేయాలా మీ నామాన్ని ప్రసిద్ధి చేసే పరిచయలు మా అందరూ నడిపించమని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తల్లి ఈరోజు నవంబర్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలం అన్న విషయము మరోసారి మనకందరికీ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు అన్నప్పుడు బబులోను ప్రకృతి సహజంగా లేదన్న విషయం మనకందరి తెలిసిందే ఎందుకంటే అది బహుదీర్ఘకాలం ఉండే ధాన్యాలు గ్రంథంలో మనం చూస్తాం కానీ ఈ దినం గతంలో మనం చూసినాము ప్రపంచాన్ని రెండు వేల సంవత్సరాలకి ముందు ఎన్ని దేశాలు పరిపాలించినాయి దాని తర్వాత గత రెండు వేల సంవత్సరాలు మరి ఎన్ని దేశాలు పరిపాలించినాయో అవన్నీ మనం చారిత్రాత్మకంగా చూసినాం ఇవన్నీ ప్రవచనాలు దాని మనం చూసినాం కూడా దాని ప్రవచనంలో మన కాలము ముఖ్యంగా మన ప్రభువు మరణించి సమ్మతి చేయబడి తిరిగి లేచి ఆరోణమైనక మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయన్న విషయాలను మనము చూస్తున్నాము కొన్ని రికార్డింగ్స్ లో కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే అన్నింటిలోకి వెళ్ళా మధ్యలో ఉంటుంది బహులుండేది అది తిరిగి మన కాలానికి వచ్చిందన్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ పాత నిబంధన కాలంలో అది భూ మండలానికి అది పాతి పెట్టబడిందన్న విషయాన్ని నేను చూపించిన కానీ ఈ దినం లేదు ప్రకృతి సహజంగా అదొక మైదానం లాగా కనిపిస్తూ ఉంటది ఇరాన్ ఇరాక్ ఉత్తర దిక్కున కానీ అది ఆత్మీయంగా మారిపోయిందన్న విషయాన్ని యూహాన్ మన ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానించినప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతుంది వ్యూహాను భక్తుడు దాన్ని చూడగలుగుతున్నాడు కానీ మనం ఏ విధంగా చూడలేకపోతున్నాం ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మహాబబులోని చూడని స్థితిలో ఉందన్నట్టు కానీ మనకు తెలుసు ప్రపంచమంతా మహాబబులోనిగా తయారైందని ఎక్కడ చూసినా అలచడి ఎక్కడ చూసినా అలకలో వింతాలు ఎక్కడ చూసినా ఆశ్చర్యక్రియలు కానీ మనుషులు దేవుణ్ణి ఆశ్రయించడం పోయి ఈ లోకాన్ని ఆశ్రయించడం ఈ లోకాన్ని స్నేహించడం ఈ లోకాన్ని ప్రేమించడం ఎక్కువైపోయింది అన్నట్టు సుఖానుభవాన్ని ఆశ్రయించిన జీవితం అన్నట్టు బహులో అంటే అట్లా ఉంటుంది కానీ బహులోన్లో ధాన్యలు వంటి వాడున్నాడు శత్రగ్ మెష అపెజ్ఞ వంటి వారు కూడా ఉన్నారు కాబట్టి మనము ఏ కోవా చెందిన వాళ్ళమన్న విషయాన్ని గ్రహించాల ఒక రికార్డింగ్స్ లో నేను చూపించిన శద్రగ్ మిషక్ అభెజ్ఞో అన్న ముగ్గురు స్నేహితులు ధాన్యులకి వీళ్ళందరూ యూధా సంబంధించిన రాజకుమారులను కూడా నేను చూపించిన మొదటి అధ్యాయంలో వీళ్ళందరినీ ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు ధాన్యుల్ని ఎందుకు వేయలేదు ఎందుకంటే ఆ యొక్క ప్రతిమకి ఎవరు సాష్టంగా పడి నమస్కారం చేయరో వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేయాలన్న శాసనం బయలుదేరింది కానీ ఆ దినము ఆ ముగ్గురిని వేసినప్పుడు ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న వేసినప్పుడు ఎవరు దాన్ని జవాబు ఉన్నారు ఆ రోజు లేదు ఈరోజు ఇప్పుడు లేదు ఒకవేళ మీకు దాన్ని జవాబు దొరికితే ఆ గ్రూప్స్లలో పెట్టండి ఎప్పటిదిన మనుషులు దాన్ని ధ్యానిస్తూ ఉంటారు నా ఒపీనియన్ లో వాట్సాప్ గ్రూప్ను అరితిగా వాడుకోవాలా ఎవరు గుర్తించని విధంగా ఎవరు గ్రహించని విధనంగా వాక్యాలని మీరు గుర్తించి గ్రహించి వాటిని ధ్యానించాలా వాటిని అన్నింటికి చూపిస్తే అక్కడ నీకున్న ఆనందం పరశురాత్మ ఇందల ఆనందం అదే నేను చూపించిన రికార్డింగ్స్ లో దాని ఎందుకు అందులో వేయలేదని కాబట్టి మనం ఉంటుంది ఖచ్చితంగా కాలమే నువ్వు శద్ర మిష అభ్యర్థో అను ముగురు గుంపులో ఉన్నవా లేక దానియలు కో చెందిన వాడవా ప్రతి దశలో ఈ గుంపులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఏ గుంపులో ఉంటేవో గురు తెలిగో తెలుసుకోవాలి బాధ్యత నీదన్నట్టు మనం పాట పాడతాం కానీ గుర్తించమన్నట్టు అలా కాలము వెళ్ళిపోయి ఎంతగానో మనం ఎన్నో తరాలు దాటిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి మన కాలంలో కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నాం ఎందుకు వచ్చిన చాలు కదా పరిశుద్ధంగా జీవిస్తే చాలు కదా ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా జీవిస్తే చాలు కదా అని సమర్థించుకుంటా ఉంటాం అంటే క్రైస్తవ జీవితంలో కానీ మనం అట్లుండదు ప్రభులంలో వారి దిల్లుట దేవుని చిత్తం దేవుని జ్ఞానమద్దు వారి దేవుని చిత్తం ఈ ధర్మశాస్త్రాన్ని ధనించేవాడు ఆశరింపబడ్డవాడు అని మనం చూస్తూ ఉంటాం కదా ముఖ్యంగా ప్రకటన కదా దీన్ని ధ్యానించేవాడు ధనుయుడు జ్ఞానించడమే కాదు దాన్ని మరీ దాంట్లో ఉన్న విషయాలని అనేకులకు చూపించాల ప్రకటన గ్రంథం అంత ఏసుపురకు సంబంధించిందే అని నేను ఒక ఉపాధి చూపించినప్పుడు స్టార్టింగ్ డేస్ లో ఇప్పుడు రికార్డింగ్స్ కైం వచ్చినట్టున్నాం మనం మోర్ దెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రికార్డింగ్స్ అయితే నేను చూపించిన ఏంటంటే ఫస్ట్ మేబీ వన్ ఆర్ టూ రికార్డింగ్స్లో దీని బుక్ పేరే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంగ్లీష్ లో మటుకు ద రెవల్యూషన్ అనేది చదివేస్తారు కానీ కింద ఇంకొక లైన్ ఉంటుంది ద రెవల్యూషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అని కానీ తెలుగులో కష్టపడికి ప్రకటన గ్రంథం అని చెప్పేసారు కానీ క్రింద లేదు ఎవరి గురించి ప్రకటిస్తున్నాం ఏసు సంబంధించిన ప్రకటన గ్రంథం అని రాసుకోవాలి అది యాక్చువల్ గా ఎందుకంటే ఈ పుస్తకం అంతా మన ప్రభుకు సంబంధించిందే ముఖ్యంగా నువ్వు నిజంగా ఏసు ప్రభుని ప్రేమిస్తున్నావా ఎందుకంటే అంటే కదా నిన్ను రక్షించిండు సత్తాపరిచిండు నీ జీవితంలో అద్భుత కర్రలు చేసేడు నేను ఇంతవరకు కాచి కాపాడేడు ప్రతి సమయంలో నిన్ను ఆయన నడిపిస్తూ వచ్చిన ఇంతకాలం ఆడంతకరంలో ఇలా సంచరించిన ఏ అపాయం నీకు వాటిలో లేదు నువ్వు మరణ నోట్లోకి నిన్ను బయటికి ఆల్మోస్ట్ నువ్వు ఎన్నిసార్లు హాట్ ఆగిపోయింది నా విషయంలోనే ఎన్నిసార్లు ఆగిపోయింది హాట్ ఆయన కానీ దేవుడు ఎందుకు బ్రతికించాడు అటువంటి అనుభూతి పొందిన వాడు ఎట్టి పరిస్థితుల్లో సుఖానుభవాన్ని ఆశ్రయించి గాఢంగా నిద్రపోయేవాడు కానే కాదు మరణం రుచి చూసి అందులో నుంచి బయటకు వచ్చిన వాడు ఎట్లుంటాడు చెప్పండి శిష్యులందరూ అటువంటి అనుభవంలో నుంచే వచ్చిన వాళ్ళు కదా ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు వైపోయినాయి పౌలైతే ఎన్నిసార్లు ఆయన కొట్టబడిండు చనిపోయిన నుంచి ఊరి చివరిన లాగేసి పాడేసి ఆయన తిరిగి బ్రతికలేసి సేవ చేసి నా దీర్ఘకాలం అందుకే నటు నేను ప్రతిరోజు మరణిస్తున్నా అంటాడు అంటే ప్రతిరోజు ఆయన చావుకి లోనవుతున్నాడు అన్నట్టు ఆయన ప్రకృతి సహజంగా కూడా మరణిస్తుంది కదా ఎన్నిసార్లు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు ఒకసారి చెప్తాడు రెండు అది కూడా బద్దలైపోవడం రెండు మార్లు దాని సముద్రంలో ఒంటరిగా ఉన్నాడైన గర్భంలో సముద్ర గర్భంలో తర్వాత ఆ యొక్క సముద్ర తీరానికి వచ్చినాడు వచ్చినాక ఆ మెలెతి అనే ద్వీపంలో జీవితం ఎట్లు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన భయపడనివాడు అంత ధైర్యం ఉన్నవాడు ఎటువంటి సమస్య వచ్చినట్టు భయపడనివాడు ఎందుకంటే మనం చూసిన గతంలో కూడా యోనా కూడా ఆ యొక్క ఓడ ఆరంలోనికి పోయి పండుకున్నాడు అమరమట్టం కదా అని ఓడ అమర మట్టం అంటే కింది భాగం ఓడ అమరంలో పోయి పండుకున్నాడు మన ప్రభు కూడా ఓడ అమరంలో పండుకున్నట్టు మనం చూస్తూ పండుకున్నప్పుడే దుష్టుడు వచ్చి పని చేస్తా ఉంటాడు నా విషయం కూడా మనం గ్రహించాలి అక్కడ అందుకు నిద్రకి మనం మీకు ప్రాధాన్యత ఇవ్వద్దాం ఈ లోకాతీతం అనే మనసు ఏంటంటే ఈ బాడీకి చాలా రెస్ట్ కావాలి ఎందుకంటే బాడీకి ఫీల్ చేసుకుంటుందని కానీ ప్రాబు దాన్ని దానికి వ్యతిరేకంగా ఆయన రుజుపరుచుకున్నాడు ఏంటంటే రాత్రి అంతా ప్రార్థించినా ఉదయమంతా పరిచయం చేసినా ఆయన ఎక్కడా సిక్ మనం చూడండి కదా అక్కడే తెలిసిపోతుంది విశ్వాసానికి నమ్మకానికి వ్యత్యాసం నమ్మకం ఉన్న వాళ్ళు ఈ రీతిగా మాట్లాడతారు అన్నట్టు రెస్ట్ కావాలా మంచి ఆహారం తీసుకోవాలా ఫిట్నెస్ చేయాలా ఇవన్నీ ఈ లో జ్ఞానం అన్నట్టు లోకానికి సంబంధించిన జ్ఞానము ఆత్మస్వరూపి ఆత్మలో జీవిస్తున్న వారి జీవితం చెప్పండి ప్రకణ గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యయనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా పంతొమ్మిదవ గ్రంథంలో మనము పోయిన వారం వరకు పెళ్లికి సంబంధించిన విషయాలను అనేకుల అనేకమైన వాటిని ధ్యానించినాం ఈరోజు మటుకు మన ప్రభుకి సంబంధించిన విషయాలని బహు దీర్ఘంగా ధ్యానించిన ఆశపడుతున్నాయి ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ భద్రపరచబడ్డాయి మన కొరకు బైబిల్లో వాటిని ఇప్పుడు మనం కొంతసేపు దీర్ఘంగా ధ్యానించానికి ప్రయత్నిస్తూ ఉంటాం ప్రటన గ్రంథం కలిసి అధ్యాయం ప్రటాన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన పెళ్లికి సంబంధించిన విషయము జరిగినాక మనం ఇక్కడ చూస్తున్నది ముఖ్యంగా తొమ్మిదవ అధ్యాయము మరియు అతడు నాతో ఇలాగో చెప్పను గొరిపిల్ల పెళ్లి విందుకు పిలబడ్డ పిలబడిన వారు ధన్యులని వ్రాయుము ఎందుకంటే ధన్యత అంటే బైబుల్ మనం చూస్తాం ముఖ్యంగా మత ఐదో అధ్యయంలో ఎన్నో ధన్యతలు ఉన్నాయి అక్కడ ధన్యులు ధన్యులు అని ఎన్నో విషయాలు మనం చూస్తాం అక్కడ ఈరోజు అవి చూస్తలేం కానీ ఎన్నో ఎన్నో రకాల ధన్యతలు అక్కడ మనం చూస్తూ ఉంటాం ఐదవాదయం అంతా ధన్యతలకు సంబంధించింది కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే గొరపిల్ల పెళ్లి విందుకు పిల్లబడ్డ వారు అని ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు కానీ ఈ అధ్యాయం అంతే ధ్యానించేవాడు ధన్యుడు అని కూడా ఉంది ఆశ్రయింపబడ్డవాడు అని కాబట్టి పెండ్లి బిందుకు ఆహ్వానింపబడ్డవారు ధన్యులు కానీ పెళ్లి కుమార్తె స్థితిలు ఉన్నవారు యోగ్యతకి ధన్యతకి తేడా అనేది మనం గ్రహించాలి పెళ్లి కుమార్తె స్థితిలో ఉన్నవారు ఎవరు పెండ్లి బిందుకు ఆహ్వానింపబడ్డ వారు ఎవరు విందుకు ఆహ్వానింపబడ్డవారు స్నేహితులు బంధువులు కదా గెస్ట్ అంటాం ఇంగ్లీష్ లో కానీ పెళ్లి కుమార్తె అదొక ప్రాధాన్యమైన ఆ యొక్క స్థితి అన్నట్టు కదా కాబట్టి పెళ్లి కుమార్తెకి విందుకు ఆహ్లింపబడ్డ బహు తేడా ఉంటుందన్న విషయాలను మనం వారం వరకు చూసినాం మరి విశేషంగా మతపరమైన జీవితము క్రైస్తవ జీవితము రెండు గుంపులుగా ఏ రీతిగా విభజింపబడిందని మనం చూస్తాం అక్కడ పెళ్లి కుమార్తె దశకి ఎదగలేని స్థితి ఒక గుంపు పెళ్లి కుమార్తె స్థితికి ఎదిగినది మరి ఒక గుంపు ఐదు మంది గుద్ది గలవారు ఐదు మంది బుద్ధి లేనివారు అన్న విషయం కానీ ఇద్దరికీ యోగ్యత ఉంది కానీ ఒకరు పోగొట్టుకున్నారు ఒకరు నిలబెట్టుకున్నారు అందుకే మనం అనేసరి ఈ విషయానికి హెచ్చరిస్తూ ఉంటాం నువ్వు రక్షింపబడి కూడా నశించిపోయే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి అననీయ సభ్యుల జీవితం చూస్తాం వారు రక్షణ పొంది బాక్షం పొంది దేవుని పరిచయలో ఉంటే కూడా వారి జీవితాలు పోగొట్టుకున్నారు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మని మోసగించాలనుంది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధాత్మని మోసగిస్తే మరణమే అంటే దాని అర్థం ఏంటంటే ఉపమాన రీతిగా సత్యాన్ని తృణీకరిస్తే నీకు మరణమే నేనే మార్గము సత్యము జీవం అనేసిపో ఆయన తృణీకరించినట్లే కదా పరుషుధాత్మడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తా అన్నాడు కాబట్టి సత్యమిత్రులు నికరించినప్పుడు నువ్వు ఎంతగా ప్రయాసపడినా కానీ ఈ లోకంలో జీవితం వ్యర్థమే అందుకు మనకు పరిశుధాత్ముడికి చోటు ఇవ్వాలా ఆయన చేత నడిపిడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండాల కాబట్టి ఈరోజు పదమూడు పదకొండవ వచనాలలో మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు పద పదవ వచనం అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదంలో ఎదుట సాగిలా పడగా అతడు వద్దు నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను అయితే ఇక్కడ ఒక దేవదూత వ్యూహానుభక్తికి ఇవన్నీ చూపిస్తున్నాడు అన్నట్టు సంబంధించిన విషయాలు పెళ్లి కూతురు అంతకు పైన మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం ఆరంభంలో ఆ యొక్క మహావేశ్య అయిన బబులోను అన్న స్త్రీకి ఎటువంటి దుస్థితి పట్టింది అనేది దాని తర్వాత పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు ఇక్కడికి వస్తాయి అన్నట్టు ఆ పెళ్లి కుమార్తె స్థితిలో ఉండగా పెళ్లి విందువు పిలబడ్డ వారి స్థితి ఏ రీతి ఉంది అనేది విషయం మనకు చూపిస్తుంది పంతొమ్మిది అధ్యాయంలో ఇప్పుడు ఇక్కడ ఒక ఘట్టన్ని మనం చూస్తున్నాం ఒక దేవదూత యోహానికి ఇవన్నింటినీ చూపిస్తుంటే యోహాను భక్తుడు ఏం చేస్తుండో అతని కాళ్ళ మీద పడేటి అయితే ఇక్కడ ఆ దూత ఏముంటుండే అతని పాద మీదట సాగిల అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ దాసుడను అని చెప్తున్నాడు కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే ఈయన దేవదూతనా లేక పురాతనమైన భక్తుడా ఇంకటి నేను కథను చూపించిన పర్లోకంలో భక్తులు ఉన్నారన్న విషయం వేల సంవత్సరాల నుంచి మరి వ్యూహానికి ఈ యొక్క సహదాసుడు కూడా ఒక సహ ఈయన కూడా ఒక దేవుని సేవకుడే దేవదూతల ఆయన మరణించింది గానే కాదు కదా మనుషుల పాపం కోరికైనా మరణించిన మనకు తెలుసు మనిషిని విమోచించడం కోరికై తన ప్రాణికైనా గమేజని తెలుసు మనకి కానీ ఇక్కడ మటుకు ఈయన ఏమంటున్నాడు ఇప్పవే దేవదూత అయితే దేవరూత రక్షణ సందేశాన్ని ఎట్లా ప్రకటించగలడు చెప్పలేడు ఎందుకంటే దేవుడు రక్షణ అనుభవం లేదు కానీ మనిషికి తప్ప ఇంకా ఎవరికి ఆ అవకాశం లేదు సృష్టిలో సువార్త ప్రకటించే అవకాశము మనిషికి తప్ప ఎవరికి ఆయన లోకంలో పుట్టబోతుండు అని చెప్పడం తప్ప గావరెడ్తకి రక్షణ సందేశం చెప్పే యోగ్యత లేదు దేవదతల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించినట్టు మన ప్రభు కాబట్టి ఇది కేవలం మనకే అనుగ్రహించబడినది ఈ యొక్క యోగ్యత మనం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాం కదా సిగుబడము సువార్త ప్రకరించడానికి కొరకు ధైర్యంగా ఆయనని అనేక వరకు చూపిస్తూ ఉంటాం మనం అది ఆ నామం కొడుకు ఏమైనా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కాబట్టి ఇక్కడ వ్యూహానుతో మాట్లాడుతున్న వాడు పురాతనమైన ఒక భక్తుడు అతను ఎవరై ఉంటారు అనేది మీరు పరిశీలించచ్చు ఇవన్నీ కేవలం ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాల్సిందే కానీ ఏ కామెంట్రీస్లలో ఎక్కడ ఉండవు ఆ వ్యక్తి ఎవరు వ్యూహానుతో మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు మీరు వినచ్చు వ్యక్తి ఎట్లా అంటారు వ్యక్తి ఎందుకంటే నేను సహదాసులను అంటున్నాడు అంటే మీతో పాటు పరిచర్ చేసిన వాడను అంటున్నాడు అప్పుడు నేను కూడా సువార్తను ప్రకటించిన వాడని ఈ లోకంలో ఇప్పుడు నా ఆత్మీయ స్థితి నీకు వీటన్నింటినీ చూపించే స్థితికి దేవుడు అని లేవనెత్తడు అని మాట్లాడుతున్నాడు కాబట్టి మొలస చూడండి అందుకు నేను అతని నమస్ అతనికి నమస్కారం ఇచ్చేటకై అతని పాదంలో ఎదుట సాగిల అతడు వద్దు నేను నితోను యేసును గూర్చి నా సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను అంటే సమానుడను సమకాలికుడను ఒక రీతికి చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు మీకు మరీ అర్థం ఏంటంటే సాక్షి సమూహం గురించి కొంతకాలం క్రింద నేను చూపించిన ప్రకటన హెబ్రిల్ రాష్ట్ర పత్రికలో సాక్షి సమూహం గురించి చూపించినప్పుడు అక్కడ ఎంతోమంది విశ్వాస వీరులు మనకు కనిపిస్తూ పదకొండో ధ్యాయంలో వీళ్ళందరూ మనల్ని ఆవరించి ఉన్నారు అని ఉంది వాక్యం అంటే వారు ఈ శ్లోకంలో వాళ్ళ శరలను విడిచిపెట్టినారు కానీ వారి ఆత్మ ఇంకా దేవుని పరిచర్యలో ఉండేదన్నట్టు కానీ వారికి ఆ అవకాశం లేకుండే అప్పుడు ఇంకా మెసే పుట్టలేదు అని మెసేకు కనిపెట్టుకొని చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ జాగ్రత్తగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా విధేయత చూపించి జీవించి సాక్షని కాపాడుకున్న వాళ్ళు అన్నట్టు కాబట్టి వాళ్ళని సాక్షి సమూహము అని సంబోధిస్తుంది బైబుల్ వాళ్ళందరూ మేఘము వాళ్ళే మనల్ని ఆవరించినారంట ఎవరికైనా తెలుసా అర్థం ఆవరించిన అందులో ఎవరో ఒక భక్తుడు నీతో పాటు కలిసి సేవ చేస్తూ ఈ అనుభవం ఎవరికైనా జరిగింది ఇంతవరకు నీ పరిచయలో ఎవరో ఆశ్చర్యం ఎవరు ఎప్పుడు కనివిని వ్యక్తి నీతో పాటు వచ్చి సహాయం చేస్తున్నాడా సేవ పరిచయలో పరలోకంలో ఏం జరుగుతుందో వచ్చి నీకు చెప్పిండా యుహాన్ భక్తునికి చెప్పినప్పుడు నీకు కూడా చెప్పాలా కదా నీ యొక్క అవకాశము చర్చ ఎప్పుడో సంవత్సరాల నుంచి పర్లోకపు యాత్రలు పోగొట్టుకుంది ఎప్పుడో మార్గం రక్షింపబడితే చాలు ఆత్మ రక్షింపడితే చాలు అనుకున్నారు కానీ ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో కొట్లాడాలా దుష్ట శక్తులతోని ప్రధానులు ఎదిరించాలా వాడిని నువ్వేం చేయలేవు కానీ వాడిని కొంతకాలమే నువ్వు ఎదిరించగలవు ఎందుకంటే మనం పోరాడాలని చెప్తుంది వాక్యం మనం పోరాడది ప్రధానులతోనూ కాబట్టి ఆ ప్రధాన నువ్వు పోరాడాలా అంటే నీ ఆత్మీయ స్థితి ఏ లెవెల్కి ఎదగాలను ఊహించుకోండి ఆ దిశకి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో ఆ రోజు నుంచి ప్రతి ఆత్మలు ఎటువంటి ఆత్మ అయినా కానీ అది దురాత్మనే కావచ్చు మరి ఏదైనా ఆత్మ కావచ్చు మానవ ఆత్మనే కావచ్చు అవన్నీ వింటాయి అప్పుడు నీకు ప్రకటించడం ఎంతో సునాయాసమని ఈరోజు నువ్వు ఎంతో కష్టపడతూ సువార్త ప్రకటించడం కొరకు ఎదుటి మనిషి వ్యతిరేకిస్తుంటే వానికి వాడు ఒప్పుకున్న రీతిగా ఎంతగానో నువ్వు ప్రయాసపడతూ ఉంటావు కానీ ఎప్పుడైతే నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావో నీ పరిచయలో విశేషమైన అద్భుతంగా జరుగుతూ ఉంటాయి వాడి ఆత్మ సున్యాసంగా నీకు నీ నీకు లొంగిపోతుంది వాక్యం చెప్పినప్పుడు వాడు సంపూర్ణంగా స్వీకరిస్తాడు అది బహు సునాయాసంగా ఉంటుంది అది అనుభవపూర్వకంగా మనం ఎన్నిసార్లు చూసినాం నిలబడి వాక్యం చెప్పినామంటే అందరూ సైలెంట్ అయిపోతారు ఎంతమంది దినము ప్రభులు స్వీకరిస్తున్న ఆశపడుతున్నారు అంటే చేతులు ఎందు జరుగుతుంది చెప్పండి అంటే నీ ఆత్మీయ స్థితి ఇంకొక లెవెల్కి తీసుకుపోయింది దేవుడు అన్నట్టు అది నీ అంతా నువ్వు ను కానీగా నువ్వు చేయాల్సింది ఏంటి ప్రయాసం నిన్ను నువ్వు తృణీకరించుకోవాలా అగ్నిగుండపోక తప్పదు శ్రమలు అనుభవించాలా బంగారం వల్ల నువ్వు కుటుంబం వేయబడాలా వెండి నీ శోధించినట్లు నువ్వు శోధింపబడాలా ఆయన పరిచయకు పనికి రావన్నట్టు నువ్వు ఆయన పరిచరకు పనికి రావాలంటే ఈ శ్రమ మాటకు తప్పదు నీకు ఈ శరీరంలో శ్రమ భక్తి సహజంగానే కాదు ఆత్మలో కూడా నీకు శ్రమని దుష్ట శక్తులు నిన్ను వ్యతిరేకిస్తూ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి నిన్ను గాయపరచడానికి ప్రయత్నిస్తుంటాయి నిన్ను కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అనేకులు నిన్ను వ్యతిరేకించేలాగుడా నీ సొంత వారి నిన్నుతులు నీకు ఉంటారు బంధువులు మిత్రులు అత సంబంధికులు నీ ధృణీకరిస్తూ ఉంటారు దగ్గర స్థలంలో నీకు వ్యతిరేకత ఉంటుంది సాంగంలో వ్యతిరేకత ఉంటుంది ప్రతి స్థలంలో వ్యతిరేక ఉంటుంది వ్యతిరేకత ఎందుకంటే ఇది పోరాటం అన్నట్టు కాబట్టి విష్ణుడు అనేక విధాలుగా మనకి వ్యతిరేకంగా లేపిస్తాడు మనుషులని కానీ మనం వీటిని గ్రహించి ఆత్మలో పోరాడతంగానే శరాలతో పోరాటం అన్నట్టు మనం పోయిన టీచింగ్స్ పోయి చర్చెస్ నుంచి పోయి చేస్తే వాకింగ్ చెప్తే అనేకలు లక్షణ పొందరు అనుకుంటే కానే కదండి అట్లా కానే కదా దీనికి ఆత్మీయ నడిపింపు ఉండాలా ఏ టైంలో ఏ రీతిగా ప్రకటించాలా పరిస్థితులను ఏ రీతికి పసిగట్టాలా పరిశుద్ధ తప్ప ఎవరు నీకు అవి చూపించరు శక్తి కనిపించదన్నట్టు విశేషమైన అద్భుతాలు కనిపించేవి అన్నట్టు నేను చేస్తే రోగి స్వస్థపరచబడల్లా దయాలు మనిషిని పెట్టి విడిచిపెట్టుకోవాలా అద్భుతం జరగాలి అవి జరగకపోతే వాళ్ళు ఎవరు నిన్ను నీ వాక్యాన్ని స్వీకరించారు నువ్వు చెప్పే వాక్యాన్ని నువ్వు ఎంత చెప్పినా ఎంత ప్రయాసపడినా స్వీకరించాలన్నట్టు కాబట్టి ఈ దినం నుంచి మన పరిచయలో ప్రభు మనందరినీ ఆ రీతికి నడిపించాలా మనం వాక్యం చెప్తే వారి హోదాలు మండాలా ప్రభుని స్వీకరించాడు కాబట్టి ఈ సత్య వేగం వలె సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా ఎటువంటి సాక్షి నీతో పాటు కలిసి పరిచయలో సరిపోతున్నాడు నేను పరిచయం నడిపిస్తున్నాడు అది నువ్వు ఆత్మలో గ్రహించాల కొంతకాలం కిందట మనం చూసినాం బాప్తిజం ఇచ్చి యోహానులో ఏలియా ఆత్మ ఉంది అనేష్ కొంతసేపు ఏలియా లాగా ప్రవర్తిస్తుంటాడు మరి యోహాను భక్తుడు యోహాన్ లాగానే ఉంటాడు అది చూపించిన రికార్డింగ్స్ లో అంతవరకు ఆరంభంలో మనం చూస్తాం యోహాను బాప్సం ఇచ్చి యోహాను ఆరంభంలో ఎట్లా పరిచయం చేస్తాడు లోకాపాపంలో మోసుకొని పో దేవు దేవుని గొరపిల్ల అని మన ప్రభు నీ లోకానికి పరిచిందిస్తున్నాడు పలోక రాజ్యం సమీపించింది మారుమన్సు పొందండి అనేసి అందరికీ పాప్తిజం ఇస్తున్నాడు ఆయన నేను ఆ వెలుగును కాదు ఆ వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి నీ లోకంలో ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఏసు ప్రభు వచ్చినప్పుడు ఇగో ఇదిగో ఈయననే మోసుకొని పో దేవుని గొరపిల్ల తర్వాత ఏసు ప్రభు అతని దగ్గరికి బాప్సంగి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు నేను నీ ద్వారా పాపం పొందాల్సింది నువ్వు నన్ను అడుగుతున్నావంటే ఇప్పటికైతే సరి కాని అని చెప్తున్నాడు తర్వాత ఆయన చెప్పుల వారం విపుటకు నేను యోగినని కానట్టున్నాడు అంటే అంత దేవుడు అంత గొప్పవాడన్న విషయం మన ప్రభు గురించి పరిచయం చేస్తున్నాడు ఆయన కానీ ఎప్పుడైతే చెరసాల్లో వేసినారు అతన్ని అప్పుడు తన శిష్యులను పంపించి యేసు ప్రభు గురించి ఒక ప్రశ్న రాబో మెస్ అయ్యేవో నువ్వేనా లేక ఇంకెవరి గురించి అయినా నేను ఎదురు చూడాలన్నా అని ఏమైపోయింది ఒకేసారి ఆయన ఆత్మ ఎందుకు సడన్లీ ఏలి ఆత్మ ఆయనకి వెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి దేవుని యొక్క భక్తుల ఆత్మలు మనతో పాటు కలిసి పరిచయం నడిపించినా ఆశపడుతున్నారు ఈ నటినం నేను చూపించిన ఒక వాక్యం క్రియేక మానవుడని వాక్యం పేరే ఏ రీతి గత మన దేవుడు త్రియక దేవుడు తండ్రి కుమారుడు పరిశుధాత్మ ఏ రీతిగా ముగ్గురు కలిసి ఒకటే దేవుడిలాగా మనకు కనిపిస్తారో మనిషి కూడా అదే రీతిగా మూడు భాగంలో కలిగిన వాడని నేను చూపించలేన వాక్యం జీఓఎం గ్రూప్స్ లో ఎందుకంటే దాని ముందు ఎప్పుడు మనం దాన్ని ధరించలేదు లో దాన్ని ఎప్పుడు మనం రిలీజ్ చేయలే వాక్యం కానీ నిన్న కాస్పల్ ఔటరీస్ లో రిలీజ్ అయింది వాక్యం అవకాశం ఉంటే నేను ఆ రికార్డింగ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను రేపటిది కాబట్టి నీ శరణము నీ ఆత్మ నీ ప్రాణం ఈ మూడు భాగములు కలిస్తేనే మానవుడు ఈ మూడిటితో కలిసేదే నాలుగవది అదే నేను సరే పడినా మీకు చూపిస్తాను నాలుగవది ఏంటనేది పరిశుధాత్ముడు కాబట్టి ఈ మూడిటికి విమోచన అవసరం అనే పౌలు మొదటి దిశ పత్రికల జ్ఞాపకం చేస్తాడు మనకి నీ శరణి రక్షణ అవసరము నీ ఆత్మకు రక్షణ అవసరము నీ ప్రాణానికి కూడా రక్షణ అవసరం అంటాడు అవి సమ పరిశుద్ధ పరచబడాలంటాడు ఆ అధ్యాయంలో కాబట్టి ఆ అనుభవంలోనికి ఎవరు వెళ్తారు అసలు ఆ టీచింగ్సే లేదు ఎట్లా పోగలరు అందుకు అందరూ మరణిస్తూ ఉన్నారు ఆ కాలంగా ఆ సత్యం గ్రహించిన వాడు దేవుడు ఒక లెక్క ప్రతి ఒక్కరి జీవితాలకి అంతవరకు వాళ్ళు బ్రతికి ఉంటారు తర్వాత వాళ్ళు తీర్మానించుకోవాలి ఇప్పుడు నేను నా శరణాన్ని విడిచిపెడుతున్నా ఎప్పుడు అనుకుంటారో అప్పుడే వాళ్ళు మరణిస్తారు ఏలి అన్నాడు నేను చస్తే బాగుంటుంది అన్నాడు పోయింది అయిపోయింది కావాలి అంటే చాలా మంది ఇప్పుడు నేను పోతే బాగుంటుంది అనుకున్నారు పోయింది వాళ్ళ కాలం ఆ తీర్మానించుకోవాలన్నట్టు పౌరు కూడా అంటున్నాడు నా టైం అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతాను దాని ప్రకారంగా వెళ్ళిపోయింది ఆయన భక్తులందరూ తెలుసు వాళ్ళు దీర్ఘకాలం బ్రతకగలనేసి కానీ వాళ్ళు కావాలని వాళ్ళ జీవితంలో మన త్యాగం చేసేసి వెళ్ళిపోయారు ఎందుకంటే మనము ఈ యొక్క పరిచర్యని ముందు కొనసాగించుకొని పోవడం కోరుకు అంతగా త్యాగం చేసే అపసులందరూ శిష్యులందరూ కాబట్టి ఇప్పుడు ఈ సత్యాన్ని మనం గ్రహించలేంటే మనతో పాటు సాక్షి సమూహము ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరికి ఏ సాక్షి ద్వారా పరిచర్యలో సహాకులుగుంటారో మనకు తెలియదు సహదాసులు అర్థం అదే నీతో పాటు కలిసి పరిచర్య చేసే వాళ్ళు వీళ్ళు కాబట్టి సరే నేనైతే మీకు అనేక పర్యాలు చూపించినది ఏంటంటే కాలపు సాక్షి సమూహాలలో ఆనోపుతో పాటు పరిచయలను ఆశపడుతున్నాను సన్నసాలు నేను చెప్పిన అందులో చెప్పించి వాడు కానీ నేను చెప్పిన ఎందుకంటే అనోకులో ఉన్న ప్రాధాన్యత అటువంటి వాడు ఒకడు లేకపోయాయి పాత నిబంధన పుస్తకాలలో ఒకరు అతనికి ముందు లేకపోయేది అతని తర్వాత కూడా లేకపోయేది అతని తర్వాత నోవాహు త్రాగి తన జీవితం అంటే చెడగొట్టుకుండా మీకు తెలుసు నోవాహు త్రాగాకపోయింటే కణాను క్షపించబడకపోయేవాడు సరే అది నేను ఇప్పటి కూడా ఓపెన్ చేయలేదా వాక్యము ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాటిని చూస్తాం ఎందుకు హాము తప్పుకు కణాను ఎందుకు చెప్పించబడి నేను తప్పు చేస్తే మనమని ఎందుకు క్షపించండు నోవాహు ఆ శాపం ఈ రోజు వరకు కూడా ఉంది ఆఫ్రికా దేశాల మీద వారి సంతానం కనానీయులు అందరు నిర్మూలించబడ్డ మీకు తెలుసు బైబిల్లో అందరు మరణించారు కానీ కొత్త నిబంధనకు వస్తే పౌలు వంటి వాడు ఒకడు కనిపించడం మనకి అందరు తప్పులు చేసిన కూడా పరిచరలు నేను చెప్తున్న మాట వారి సేవ పరిచరకు ముందు మన ప్రభు మరణించే సమాజంబడి తిరిగి లేచి వెళ్ళిపోయినాక అప్పసుల కార్యాలు ఆరంభమైనప్పటి నుంచి పరిశుధాత్మక కార్యాలు ఆరంభమైన కాలం మొలుకొని శిష్యులంతా ఇక్కడ ఏ రీతిగా తప్పు పని చేసిన మనం చూస్తూ ఉంటాం కదా కానీ పౌరుని ఎంతగానో తునికరించినా కానీ ఆయన పౌరుగా తగ్గించుకొని పరిచయం చేసిండి అప్పోస్లందరికంటే విశేషమైన పరిచయన చేసేడు అందుకు ఒకవేళ అవకాశం ఉంటే ఆయన సహదాసునుగా నాకు ఉంటాడు అనేసి నేను ఆశపడతాను ఒకవేళ హానోకు నాకు సహదాసుడు ఉంటే మధ్యాహ్న కాలం అదే ప్రార్థన చేస్తున్నాను బా నీ రక్షణ ప్రణాళికలో నీ అనాది సంకల్పంలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే మానవం ద్వారా చేపించుకుని ఆశపడుతుంటే నేను సిద్ధంగా ఉన్న అనుభ్రభంగా నేను రెడీగా ఉన్నాను ప్రభుగా అని ప్రార్థిస్తున్నాను సరే ఇది మీకు బయలుపరచబడింది కాబట్టి సెకండ్ టైము ఇప్పుడు మీరు అట్లా ప్రారంభిస్తే మీరు సెకండ్ ఫస్ట్ నేను ప్రార్థన చేసిన కాబట్టి నా యొక్క కోరికను దేవుడు తీర్చాలని ఆశపడుతున్నాను సెకండ్ మీ కోరిక మీరు ఏ రీతి కోరుకుంటారో మీకు ఈ యొక్క విషయంలో ఎటువంటి పరిచర్లకు నువ్వు వెళ్ళిపోయినాక నీకు ఆత్మీయ స్థితిలో ఆ యొక్క హైయెస్ట్ ర్యాంక్స్ దేవుడు నీకు ఎందుకంటే నీకు ఆశ ఉంది కాబట్టి దాని కొరకు నువ్వు ఎంతగానో శ్రమనద్దుతున్నావు కాబట్టి ప్రార్థనలో ఎంతగానో నువ్వు చిత్రవధ అనుభవిస్తున్నావు కాబట్టి చీకట్లో రాతుర్లలో దుష్టశక్తులు ఎంతగానో నిన్ను వేధిస్తున్నాయి నేను చంపడానికి ప్రయత్నిస్తున్నాను వాటితో పోరాడుతున్నావు కాబట్టి వాటి వాటి మీద నీకు అధికారం ఇవ్వాలి కాబట్టి దేవుడు వాటన్నిటి చూస్తూ నిన్ను అటువంటి పరిచయం నడిపిస్తారనేసి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఇప్పుడు చూడండి పదవ వచనంలో ఆ పదవ వచనపు ముగింపులు చూడండి ఏసుని కూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరుతోను సహదాసుడను తర్వాత దేవునికే నమస్కారము చేయము ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది మీరు ఊహించుకోండి ప్రపంచ ఆత్మలో జరుగుతుంది ఇవన్నీ లోకంలో తర్వాత ఏసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను సడన్లీ ఇక్కడ వాక్యము మారిపోయింది చూడండి అపురాతనమైన భక్తుడు వ్యూహానికి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు చూపిస్తున్నాడు ఏంది ఏసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారము కాబట్టి ఒక యాసిడ్ టెస్ట్ అంటాం లేక గోల్డ్ స్టాండర్డ్ అంటాం లేక ఫైర్ టెస్ట్ అంటాం ఇదేంటంటే నిజంగా ప్రవచనము ప్రభుకు సంబంధించిందా ప్రభు నుంచి కలిగిందా లేక మూసపుచ్చు బ్రహ్మపుపరచు ఆత్మ ద్వారా కలిగిందా అంటే దాన్ని గ్రహించాలంటే ఈ ఒక్క వాక్యమే నిన్ను బలపరచాలా హెచ్చపరి హెచ్చరించాల ఏంటది క్రీస్తుని ప్రవచన సారం అంటే ఏ ప్రవచనమైనా కానీ మన ప్రభు గురించిన సారాంశమే ఉండాలి అందులో ప్రభుకు సంబంధించిన విషయాలే ఉండాలన్నట్టు అందులో ప్రతి ప్రవచనంలో ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉండాల ఆయన సార్వభౌమత్వాన్ని చూపిస్తాను అలా ఆయన రక్షకుడని ఆయన స్వస్థపరిచేవాడని ఆయన అద్భుతం చేసేవాడిని ఆయన ఆశ్రించేవాడని అని నేను ఆదుకున్న వాడనేసి దివరాతను కాచి కాపాడేవాడని ఆ విషయాలను అన్నిటినీ ప్రవచనం అన్నట్టు ప్రవచనంలో ఉన్న ముఖ్యమైన సారాంశం అది అవి తప్పక ఇంకా ఏవి చెప్పినా కానీ గ్రహించలేందంటే ఇందులో మోసపోచే ఆత్మ ఉంది అని అనేసి మనం వాళ్ళని అది మన బాధ్యత కానీ కాదు తీర్పు తీర్చొద్దు మన బాధ్యత అసలే కాదు సహదాసుల మీద వారి సేవకుల మీద మనం ఎప్పుడు తీర్పు తీర్చొద్దు వాడిట్లా వీడిట్లా అని మాట్లాడినే మాట్లాడద్దు మనం ఎవరి పరిచర్యో వాడిదే తెలియక వాటిని గ్రహించక ఆత్మలో నువ్వు అనవసరంగా పరిశుధాత్మని దూషిస్తున్నవేమో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి కాబట్టి ఎవరిని కించపరచద్దు ఎవరి నుంచి తప్పుగా మాట్లాడద్దు వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కావచ్చు పరిచర్లు సేవ చేయొచ్చు పరిచయాలు ఇంటూ మోసం చేయొచ్చు నాకు కొంతమంది చెప్తూ మంచి పరిచయం చేసేవాడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు మోసం చేసి డబ్బులు తీసుకొని అట్లా ఎంతోమంది చెప్పారు నా కేసెస్ కానీ మన పరిచయాలు అట్లాంటివి ఎందుకంటే ఎందుకు ముందుగానే హెచ్చరించినాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఒక్క పైస ఆశించలేదు ఎన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర ఒక్క కానుక పర్సనల్ గా తీసుకొని ఖర్చు పెట్టిందే లేదు మనం మన పెట్రోల్ మనమే పోసుకుంటాము మన కండిషన్స్ మన ఫుడ్ మనమే కొనుక్కుంటాం కానీ ఆ కానుకలు మటుకు ఎట్టి పరిస్థితుల మనం వాడడం ఐదు పైసలు కూడా వాడం రూపాయి కూడా వాడడం మొత్తం కానుకలు పేద వాళ్ళకి పేద పాస్టర్లకే పోతాయి ఎప్పుడన్నా కొన్నిసార్లు మనం సంఘం కొరకు ఖర్చు పెడతా ఉంటాం సంఘంలో ఉన్న సభ్యుల కొరకు వారి ఆహారం కొరకు ఖర్చు పెడతా ఉంటాం అంతేగాని అందులో ఒక పైస కూడా మనం తీసుకోలేదు అనాథలకు విధరలకు పరిదేశులకు యాజకులకు ఇంకా ప్రతి కనుక ఈ రీతిగా విభజించమని మనకి చెప్పబడింది వాక్యం అది మనకి రిలీజ్ అయింది కానీ తగిన చర్చస్ గుర్తించలేదు ఈ కూడా ఏ రోజైతే ఈ సత్యాన్ని గ్రహిస్తుంది చర్చ దాన్ని పాటించిన రోజు నుంచి ఆ విశేషమైన విజృంభించి యుద్ధం పోరాడుతూ ఉంటారు కానీ ఇంతవరకు మటు వాటికి అది బయలుపరచబడలేదు వాళ్ళు వచ్చిన దాన్ని పాటిస్తారా అంటే కొంచెం డౌట్ఫులే నాకు పాటించిన వాడైనతే వాడి సేవ పరిచర్ అశేషంగా ఉంటుంది అన్నట్టు ఆత్మీయ ప్రపంచంలో మనము పదకొండవ మనం కాబట్టి టెస్ట్ ఏంది నేను చెప్పినట్లు వేసిన గురించిన సాక్ష్యమే ప్రవచన సారం ప్రతి ప్రవచనంలో మన ప్రభుకు సంబంధించిన విషయమే కనిపించాలి మరి ఇది ఆయన త్వరగా రాని ఉన్నాడు సిద్ధపడండి వాడి వాడి ఎకర చెప్పుకున్న వాడికి ఆయన ఏమిబోతున్నాడు బహుమానం కాబట్టి నీ సేవ పరిచయం తగిన బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు ఒక కిరీటం నేను ఇది ప్రకటన చేసినాను ఎవడును నీ కిరీటాన్ని అపహరింపనియకుడి అని ఉంది అంటే ఈరోజు నువ్వు నేను దేవుడు అనుగ్రహించిన కిరీటం ఆల్రెడీ పొందుకొని మనం పర్లోకంలో పోయినాక ఇంకేదో కిరీటం ఇస్తానని కాదు ఖచ్చితంగా ఇస్తాడు పర్లోకంలో కిరీటాలు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక సైనికుని అయితే నీ తలకి ఒక శిరస్తానం ఉంటుంది నువ్వు క్యాప్టెన్ అయితే నీకు ఇంకొక శిరస్తరణం ఉంటుంది నువ్వు క్యాప్టెన్ మీది ఉన్నావంటే నీకు ఇంకొక శిరస్థ్రాణం ఉంటుంది అంటే ఒక రకమైన క్యాప్ ఒక కిరీటం అంటే నీ లెవెల్స్ ఆత్మలో ఎదిగే కొద్దీ నీకు కిరటాలు ఇవ్వబడతామంటే నట్టు ఎన్నో మన తెలియదు ఈ లోకంలో ఉన్నప్పుడే కాబట్టి నీ కిరీటాన్ని ఎవరను అపహరింపని ఎగుడి అంటే మీకు తెలుసు ఎవడు అపహరిస్తాడో అపవాది తప్ప దుష్టుడు తప్ప ఎవరా అపహరిస్తారు వాడు నీ కిరీటాన్ని తీసుకొని నీ కలిగిన ఆత్మీయ పవర్ ని వాడు పొందుకుంటున్నాడు ఈ సీక్రెట్ మీకు వరదలేదు అందుకే వాడిని దొంగలించనీయకుండా జాగ్రత్త పడండి మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రభునించి పొందుకున్న కిరీటాన్ని వానికి ఎట్లు ఇస్తారు తరీతిగా ఎంతో మంది సేవకులు వాళ్ళ కీరటాలను నిచ్చేసేంటారు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక స్టార్ ఇస్తాడు బైబిల్ ఉంద వాక్యం అనవంత ఆకాశ నక్షత్రం వల్లే ఉన్న వాన్ని వాక్యం కూడా చూపిస్తాడు కానీ నీ స్టార్ పారిపోవడానికి వీల్లేదు ఎందుకంటే ఎన్నో రాలిపోయినని చూపించాను ఎందుకన్నీ సార్లు గొప్ప గొప్ప సేవకుల స్టార్స్ రాలిపోయినా చూపించిన ఎందుకంటే చైతన్యుడు వాడు యొక్క ఘట సర్పము వాడి తోకతో ఆకాశ నక్షత్రాలన్నిటినీ క్రిందికి పడేస్తున్నాడు వాడు లాగి అంటే వాడు అట్లాగా మోసగించి గొప్ప గొప్ప దైవజనులని క్రిందకి పాడేస్తున్నట్టు ఆకాశవాసులని భూమివాసులుగా మార్చేస్తున్నాడు వాడు కానీ ఈ సత్యం గ్రహించినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో వాడి తోకకు దొరకవు కాబట్టి అటువంటి సేవా పరిచయలు ప్రభు మనల్ని అందరినీ మనం ప్రార్థించాల పదకొండవ శం ఇప్పుడు చూడండి మరియు పర్లోకము తెరవబడుట చూచి నేను ఇంకొకసారి గతాలు కూడా మీకు చూపించిన అప్పుడు అప్పుడప్పుడు కొంతకాలం క్రిందట కొన్నిసార్లే పరలోకం తెరబడడం మనం చూస్తూ ఉంటాం ఎంతమంది గ్రహించగలింది యోబు కాలంలో తిరబడింది తర్వాత అహాబు కాలంలో తెరబడింది పరలోకం తర్వాత నూతన నిబంధన కాలం స్థిరైన ఎంతమంది చూసి చెప్పండి ఈ వాక్యం అప్పుడప్పుడు పర్లోకము తెరవబడడం మనం చూస్తూ ఉంటాం అయితే మీకు ఒక సీక్రెట్ నేను చూపించిన గతంలో ఆ పర్లోకపు తలుపులు తెరవబడే టైంలో నువ్వు ప్రేయర్లో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఒకరికి వెళ్ళిపోతావు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరూ కూర్చున్న సభ ఆ సభ ఉంటుందా ఆకాశ సభ అంటాం పర్లోకపు సభ అంటాం వాళ్ళందరూ పురాతనమైన భక్తులు దేవదూతలు అందరు కూర్చొని అక్కడ సంభాషిస్తూ ఉంటారు ఈ లోకంలో జరగబోయే పరిస్థితులని ఎవడు ముందు కొనసాగిస్తాడు ఎవడు అమలు పరుస్తాడు ఆహాబు యుద్ధంపై చనిపోలాగానే ఎవడు వాడిని ప్రేరపిస్తాడు ఇవన్నీ డెసిషన్స్ అక్కడ తీసుకుంటారు తీర్మానాలు ఆ తీర్మానాల్ని ఎవరొకరు ఈ లోకంలో అమలు పరచాలా ఆత నిబంధన కాలంలో దేవదూతలు అమలు పరిచేవారు కానీ దాని గ్రంథంకి వచ్చేటప్పటికీ మనం చూస్తాం పరలోకంలో ఉన్న పురాతనమైన భక్తులు అవి అమలు పరుస్తారు మీ కృతని మనకు వచ్చినప్పుడు కూడా అంతే చంద దూత వాటిని అమలు పరచాల ఎందుకంటే సృష్టి అంతా నీకిచ్చండి దేవుడు అధికారం కాబట్టి సృష్టిలో ఉన్న రాజ్యాలలో ఒక స్థానంలో నువ్వు ఉండి వీటిని అమలు పరిచేవాడమన్నట్టు ఆ తలుపు తెరిసే టైం మీకు ఎవరికన్నా తెలుసా నేను చూపించిన కూడా వాక్యం డైలీ ఫోర్ టైమ్స్ అది తెరబడుతుందనేసి ఆ టైం ఎగ్జాక్ట్ టైంలో నువ్వు మోకళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మటుకు నువ్వు ఆ మహాసభలో బై కూర్చోగలిగిన వాళ్ళకు నీకు ఒక పురాతనమైన భక్తుడు వచ్చి నీ పక్కన నిలబడి నీకు చూపిస్తాడు ఈ ఏం జరగబోతుంది రాకపోయిన ఈ లోకాన్ని ఎవరు కబ్జా చేసుకున్నారు వాళ్ళని ఏ రీతిగా ప్రభుత్వం అవన్నీ చూపిస్తూ ఉంటాడు చర్చి ప్రార్థన చేయకపోతే ఏమవుతుందో చూపిస్తాడు నీకు ఉపవాసాలుండి పోరాడకపోతే ఏమవుతుందో దేవుడు చూపిస్తాడు పుష్టాత్మలన్నీ విజృంభించి ఈ లోకాన్ని ఆధీనం పని తీసుకుంటేయండి వాణించేట్ల నుంచి దీన్ని మనం లాక్కోవాలా అనేది వాక్యం ఈ శత్రువు యొక్క గవిని స్వాధీన పరచుకోవాలనేది వాక్యం ఎట్లా స్వాధీనపరుచుకుంటామంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ద్వారా తర్వాత మీ యొక్క పరిచయాల ద్వారా కాబట్టి ఇప్పుడు చూడండి పరలోకము తెరబడి ఉండటం చూచి తిని అంతవరకు మూసిందనట్టే ఇప్పుడు చూడండి అప్పుడు అప్పుడు ఇదిగో తెల్లని ఒకటి కనబడాను కాబట్టి ఈ గురాలకు సంబంధించిన బోధ మనము కొంతకాలం కిందట ధీరంగా రికార్డింగ్ చేసినాం నేను అనుకుంటా కనీసం ఒక ట్వంటీ థర్టీ అవర్స్ ఉంటాయి రికార్డింగ్స్ జకర గ్రంథంలో ముఖ్యంగా జకర గ్రంథంలో నాలుగు గుర్రాలకు సంబంధించిన బోధని ఫోర్స్ హార్స్మెన్ అనేదో మనం రికార్డింగ్ టైటిల్ పెట్టుకున్నట్టున్నాం అందులో రకరకాల రంగులు గల గుర్రాలకు సంబంధించిన బోధలు మనం చూసినాం అవన్నీ మనుషులకు సంబంధించినవి ప్రతి గుర్రము ఒక రకమైన గుంపుకు సంబంధించిందని నేను చూపించిన వాళ్ళందరూ ప్రపంచమంతట బయలుదేరిండ్రు అని కూడా నేను చూపించిన తర్వాత ఏ గుర్రము ఏ రంగు ఏ గుంపుకు సంబంధించిందని కూడా మనం రికార్డింగ్స్ చూస్తాం అది బహు విశేషమైన రికార్డింగ్ యాక్చువల్గా అటువంటి అటువంటి సబ్జెక్ట్ మనం ఇంకెక్కడ చూడం అన్నట్టు మనలో ఎంతగానో పరిశుధాత్ముడు వాళ్ళని అయితే ఇక్కడ మటుకు ఒక తెల్లని గుర్రం కనిపిస్తా కాబట్టి తెల్లని గుర్రం ఒకటి కనబడను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు కాబట్టి ఈ చిహ్నాలు చూస్తే మటుకు ఖచ్చితంగా ఈయన యేసు ప్రభుల వారే అని నువ్వు నిర్మనించుకుంటావు ఎందుకంటే తెల్లని గురువు ఒకటి దాని తర్వాత దాని మీద కూర్చున్న నమ్మకమైన వాడు సత్యవంతుడు నేనే సత్యం అన్నాడు కదా కాబట్టి సత్యవంతుడు నమ్మకమైన వాడు ఎందుకు నమ్మకమైన వాడు తండ్రి ఇచ్చిన ప్రతి ఆజ్ఞని శిరసావహించిన వాడు అందుకే ఆయన నమ్మదగిన వాడు అన్నట్టు అందులో ఎటువంటి మోసం లేదు మాట చెప్పి చేయకుండా ఉన్నది కానే కాదు ఆయన ప్రతి వాక్కును ఆయన మన జీవితాలలో స్థిరపరిచిండు కాబట్టి నమ్మకమైన వాడు అన్నట్టు కాబట్టి అయితే ఇక్కడ సత్యవంతుడును అన్న నామము గలవాడు తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు అంటే ఇది స్టార్ట్ అయిపోయింది నీతిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట విమర్శ నీతిని బట్టి విమర్శ చేయిస్తాడంట ఫస్ట్ ఫైట్ అది విమర్శ అంటే తీర్పుకి సంబంధించి అని నీతి అలా న్యాయవాది గతంలో వాటిని తీర్పు ఎట్లుంటుందంట నీతిని బట్టి ఉంటుందట తీర్పు అంటే ఇంకా అక్కడ ఏం అభ్యంతరం ఉండదు అన్నట్టు ఎటువంటి హేతు ఉండదు అన్నట్టు ఆటంకం ఉండదు అందులో నీకు మోసం అంటూ ఏముండదు అన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఆయన నీతి ఆయన న్యాయం తర్వాత విమర్శ తర్వాత ఆయన యుద్ధము జరిగించేవాడు ఇది మనం ఎప్పుడు గ్రహించాలి ఏంటంటే ఇది యుద్ధం మీది జీవితం అంతా యుద్ధమే నువ్వు నీ కుటుంబంలో కొరకు యుద్ధం చేస్తున్నావు ఈరోజు నీ కుటుంబీకులం పడుతున్నాడు వాడు నీ తల్లిని తండ్రిని పిల్లలని భార్యని భర్తని పడుతున్నాడు వాడు మళ్ళీ నీ కొరకు నువ్వు నీ బంధువుల వాడు ముట్నీకి ప్రయత్నిస్తాడు వాళ్ళు వాళ్ళ కొరకు పోరాటం ప్రతి కుటుంబంలో ఎవడో ఒకడు ఉంటాడన్నట్టు ఆ కుటుంబాన్ని విమోచించేవాడు నీ కుటుంబంలో నువ్వు ఉండవేమో నాకు తెలియదు పండుగ పత్రికలలో యోసేపకాడు విమోచించేవాడు ఏసు ప్రవృతిని ఇడబట్టేవాడు తన అన్నదమ్ముళ్ళందరూ కరువు కాలంలో నశించిపోయేవాళ్ళు తండ్రి కూడా కానీ వరందరినీ కొరకు దేవుడు యోసేపు రంగ భద్రపరిచి ఈరోజు కూడా అంతే మీ కుటుంబంలో నువ్వు ఒక్కనివే నువ్వు ఒక్కదానివే యువసేపు పాత్ర నిర్వర్తిస్తున్నావు ఒకవేళ నీ ఒక్క నీ కుటుంబం రక్షణకు రావచ్చు వారి జీవితంలో స్వస్థతలు అద్భుతాలు కావచ్చు నీ ప్రార్థన ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఆ కుటుంబాలు తగిన సభ్యులందరూ మారిపోవచ్చు వారి జీవితంలో శాంతి సమాధానం రావచ్చు ఎందుకంటే మీకు ఆధిక్యత ఇచ్చింది దేవుడు అనేసి మనం నిరేనోడు గమనించిన ఏంటంటే చూడంగానే తెలిసిపోతుంది ఒక కుటుంబంలో పలాని బ్రదరు పలాని సిస్టర్ చూడంగానే ఈ బ్రదరు ఏ షావు పాత్ర నిర్వర్తిస్తున్నాడు ఈ సిస్టర్ ఏ పాత్ర నిర్వర్తిస్తుందో నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా కానీ సడన్లీ దేవుని యొక్క ఆత్మను ప్రేరేపిస్తుంటే ఏంటంటే నిర్లక్ష్యమైన జీవితం ఉంది అయినా కానీ నువ్వు ఏషావువే కానీ నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు అప్పుడే అడుగుతున్నాను ప్రభావ ఏషావు నిర్లక్ష్యంగా ఎట్లా జీవిస్తాడు ప్రభావ జీవించలేదు కదా ఏషావు ఏషావుని గ్రహిస్తేనే కదా నిర్లక్ష్యత ఉండదు నువ్వు కూడా అంతే నేను కూడా అంతే నువ్వు ఏ నీ కుటుంబానికి నీ ఒక్కరం ద్వారానే నీ కుటుంబంతా సంపూర్ణంగా మార్పు చెందుతుంది నీ ద్వారా నీ కుటుంబం అంతా మారిపోతుంది నువ్వు ఉన్నామంటే నీ కుటుంబికులకు అందరికీ ఆదరణ ఏషావు ఉంటే ఆదరణ కరువు కాలంలో కాబట్టి నిన్ను ఒక్కడనే దేవుడు ఆరితిగా పెట్టింది ప్రతి కుటుంబంలో కాబట్టి నీకు చిన్న పంచి శ్రమలే ఉంటాయి ఏషావు ఎట్లయితే చిన్న పంచి శ్రమలు అనుభవించిండో నీ జీవితం కూడా అంతే ఒక రికార్డుకి నేను చూపించిన ఏషావుకి ఎప్పుడు కళలు ఆగిపోయినాయని ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశం మీది యుద్ధ ఆ యొక్క మినిస్టర్ లాగా అయ్యే అంత వరకు కలవస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే ఆ మినిస్టర్ అయిండో అక్కడికి అంటేకి తెలుసు ఇంకటి ఆయన తండ్రి కూడా కలర్గానే వాడు కదా యాకోబు ఆయనకి తెలుసు మీరు ఒకరోజు ఒక గొప్ప దేశానికి మినిస్టర్ అవుతారని అందుకే అన్యులు వేసుకుండే బట్టలు తయారు చేయించి కుట్టించి అతను ధరింపజేసిండు విచిత్రమైన బట్టలు విశల్పనటువంటి బట్టలు వేసుకోరు కానీ ఎవసేపు చిన్నప్పుడు కుట్టించిన వాళ్ళని ఎందుకంటే ఇక్కడ ఒక రోజు అనిల దేశంలో ఒక గొప్ప మినిస్టర్ గా పోతుండడు అనే ఆయనకి తెలుసు అన్నట్టు బాబు కాబట్టి మనం అంటే అర్థం ఏంటంటే మన ప్రభు యొక్క భాష కళలు దర్శనాలు ప్రవచనాలు కాబట్టి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా భాషలో కాబట్టి ఇప్పుడు చూడండి మన ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పన్నెండు వర్షం వచ్చేటప్పటికీ ఆయన నేత్రం ఎట్లున్నాయంటే చూడండి అతని నేత్రంలో అగ్ని జ్వాలలు వాటివి అంటే అతని కనులలో నుంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి అన్నట్టు మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీ పరిచయలో ఒక మనిషిని పిలిచినప్పుడు అతని కళ్ళులో కళ్ళు పెట్టి మీరు మీరు తలంచాల అగ్ని నేత్రం గలవాడు నా నాలో ఉన్నాడు ఇప్పుడు నా కండ్లు కూడా అటువంటి కండ్లే అందులో అగ్ని పోయినప్పుడు అది పోయి ఒక బాంబ్ లాగా ఒక బుల్లెట్ లాగా దూసుకొని పోతుంది ఆ దృష్టిని అంట్లోకి అప్పుడు వాడు విడిచిపెట్టిపోతాడు ఆ మనుషులని ఈ పరిచయలకు అట్లాంటి విశేషమైన కార్యలు జరగాలని మనం ఆశపడుతున్నాం కాబట్టి ఆయన నేత్రంలో అగ్నించాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటంలో ఉండేను ఇందరూ వీటి గురించి మాట్లాడుతున్నాను అనేకమైన కిరీటాలు ఎందుకు ఆయన ఎంత మహిమ పొందుకున్నాడు ప్రతి దశలో ఆయన పొందిన శ్రమలు ఒక శ్రమ నుంచి ఇంకో శ్రమ ఇంకో శ్రమ నుంచి ఇంకో శ్రమ యోహన వార్తలు మనం చూసినాం కొంతకాలము అపవాది అతని విడిచిపోయాను అనుంది ఆయన నివధి వర్తలు ఉపాసం విషయంలో అపవాది శోధించిండు వాడు ఓడిపోయిండు వెళ్ళిపోయిండు కొంతకాలం విడిచిపెట్టిండు మళ్ళా తిరిగి సెకండ్ టైం వచ్చినప్పుడు విజృంభించిండు వాడు ఆయన ఎంతో చిత్రవంత చేసిండు ప్రశ్నలతో మనుషుల్లా దూరి రకరకాల ప్రశ్నలు వేసి మన ప్రభుని చిత్ర వద చేయని ప్రయత్నించాడు ఆయన అన్ని అనుభవించాడు అన్ని శ్రమను అనుభవించాడు అవన్నీ దుష్టాత్మలు మనుషులు విడిచిపెట్టిపోయినప్పుడు ఈయనతో ఈయన దగ్గరికి వచ్చి తిట్టేడి అరిసేడి ఆయన ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాక్యం అని చెప్పించిన దివరాత్రులు దూషిస్తుంటాయి అవి ఆ శబ్దాలు ఆయనకి ఎంత ఇరిటేషన్ ఉండాలి కానీ అక్కన్నిటిని ఎందుకు భరించండి అంటే మనందరికొరికే అవన్నిటిని భరించండి కాబట్టి ఇక్కడ ఒక వాక్యం నేను చూపించి ఇక్కడికి వాక్యాన్ని ఊగిస్తాను నెక్స్ట్ వారము కేవలం ఏసు ప్ర సంబంధించిన వాక్యాలు నేను చూపిస్తా అండ్ గ్యారంటీ ఏం తెలుసా మీరు ఇంతకుముందు గురించి మీరు వినని వాక్యాలు నేను చూపించబోతున్నాను వచ్చే వారం ఎందుకు ఆయన నేతంలో అగ్ని జ్వాల వంటివి అయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను రాయబడిన ఒక నామము ఆయనకు ఉండేను ఎంతమంది చెప్పండి వాక్యాన్ని వ్రాయబడిన నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు చెప్పండి ఇప్పుడు మీకు ఒకరు అది మన ప్రభుకి తప్ప ఇంతవరకు సృష్టిలో ఎవరికి తెలియని పేరు అతనికి ఉన్నదంట ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు జీవితాంతం నేను ప్రయాసపడేది తెలుసుకొని ఆశపడుతున్నాను ప్రభా ఇంతవరకు అయితే నేను చూసిన ఎన్నో కామెంటరీస్ ఏ కామెంటరీసో లేదు ఎక్కడ లేదు ఏ కనిపించదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నన్ను దొరికితే నాకు చూపియండి ఎందుకంటే ఇక్కడ ఏముందంటే ఆయన నేతంలో అగ్నిజాలు వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను అంటే ఆయన ఎంతగానో విజయం పొందుతున్నప్పుడల్లా ఆయనకు కిరీటం అనుకరించబడను ఆయనకు వ్రాయబడిన ప్రక నామము ఆయనకు వ్రాయబడిన నామము ఆయనకు కలదు ఆయనకు స్పెషల్ పేరు ఉందన్నది కాక్యంలో అది ఆల్రెడీ వ్రాయబడింది అనుంది అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు ఎందుకు మర్మము ఇన్ని రెండు వేల సంవత్సరాల నుంచి ఎవరు తెలియదు ఇది గెలిచి వరకు నేను ఎవరు అడిగినా చెప్పలేదు ఎంత గొప్ప పాస్టర్ని అడిగినా చెప్పలేడు పన్నెండు గంటలు ఇరవై గంటలు ప్రార్థనలు ఉండి మొక్కల మీద ఉన్న పాస్టర్ అడిగినా చెప్పలేడు ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు అది పాయింట్ని చెప్పాడు వాక్యం ప్రకారంగా ఇది ఎవరికి తెలియదు ఆయనకు ఒక్కరికి తప్ప కాబట్టి అయినా దాన్ని ఎప్పుడు మనకి బయలుపరుస్తాడు అనేది మనం గ్రహించడానికి ప్రయత్నించాలా ఒక దినము తప్పక అది మనకి బయలుపరచబడుతుంది నాకు నమ్మకం ఉంది అది లాస్ట్ ఏం లాస్ట్ డేస్ అన్నట్టు తప్పక అది మనకి బయలుపరచబడుతుంది తప్పక అది ఆయన చూపించడం కాబట్టి దాని కొరకు నువ్వు ఈ పార్ద జీవితంలో నువ్వు మెలకువగా ఉండేలా అప్పుడు తప్ప వీటిని నువ్వు పవరీతికి చూస్తే పాత కాలం పుస్తకాలలో ఆయన గురించి ఎంతగానో పరిచయం చేయబడింది ఎంతమంది జ్ఞాపకం ఉంది కొంతకాలం కిందట గిరిగమ్మ ఒక వాక్యం నేను చూపించిన ఇంతమంది జ్ఞాపకం ఉంది మన ప్రభుకు సంబంధించిన విషయం ఆది నుంచి మన ప్రభు మనకు కనిపిస్తుంటాడు ఏదో రూపకంగా ముఖ్యంగా ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం మొదటి అధ్యాయం కాదు ఎక్కడ మన ఆదమ వలు పాపం చేసి జరిగిన విషయాలలో మనం చూస్తాం మొదటిగా అక్కడ పరిచయం పడుతుంది ఆదికాండము మూడవ అధ్యాయంలో ఆదికాండం మూడవ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క సైతానంతో మాట్లాడుతున్నాడు సర్పంతో నీకును నీ సంతానంకును స్త్రీకి స్త్రీ సంతానంకును వైరం దీర్ఘకాలం అది ఎంతమంది విన్నరు ఈ వాక్యం చెప్పాడు ఆది కొండ మూడో దేమో పదిహేను అర్షాలు చూస్తాం అది వాడు నీకును నీ సంతానమే మరియు స్త్రీ సంతానమే జీవిత కాలము యుద్ధం అయితే ఒక రికార్డేషన్ మీరు గమనించడం లేదా సాధారణంగా సంతానము పురుషుని ద్వారా వస్తుంది స్త్రీ నుంచి ఎప్పటికీ రాదు అది సృష్టికి విరుద్ధం అన్నట్టు సైన్స్ విరుద్ధం సంతానం వస్తుంది కానీ ఇక్కడ స్త్రీ సంతానం అనే ఫస్ట్ టైం బైబుల్ చూస్తే వాక్యం అది మన తండ్రి మాట్లాడుతున్న మాట నీ సంతానము అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం తీరుగా కాదు కాబట్టి బైబుల్ ఎంత జాగ్రత్తగా మన కొరకు భద్రపరచండి ఈ విషయాలు చూడండి ఒకవేళ ఆయన పురుషుని సంతానం అయితే పాపంలో పుట్టినవాడైతాడు కాబట్టి స్త్రీ సంతానం అంటే కన్యక గర్భం ధరించాల్సి కన్యక ద్వారా రావాల్సి లోకంలో అది స్త్రీ సంతానం అంటే పాయవర్తలు కలిగి కలియకుండా పుట్టినవారు స్త్రీ సంతానం కేవలము ఏసు ప్రభు తప్ప బైబిల్ అంతటా ఈ రోజు వరకు కూడా బైబుల్ బయట గాని ఎవరికి వర్తించరు కాబట్టి ఏసు ప్రభుని బైబిల్ మొట్టమొదటి పుస్తకంలో స్త్రీ సంతానంగా పరిచయం చేయబడుతున్నాడు అన్నట్టు దాని తర్వాత మనం చూస్తాము మేఘ స్తంభం వల్లే ఆయన పరిచయం చేయబడ్డట్టు అగ్నిస్తంభం వల్లే ఆయన పరిచయం చేయబడ్డప్పుడు అరణ్యంలో మన్న పరిచయం చేయబడ్డప్పుడు ఆ బండగా పరిచయం చేయబడ్డప్పుడు బండలోని జలము రూపకంగా పరిచయం చేయబడ్డప్పుడు ఎన్నో విధాలుగా ఆయన మనకి పరిచయం చేయబడతాడు మరి విశేషంగా అప్రహ్మ కాలంకి వచ్చినప్పటికీ రాజుగా పరిచయం చేయబడతాడు దాని మనుష కుమారుడుగా పరిచయం చేయబడతాడు ముఖ్యంగా నిర్గమతొచ్చేటప్పటికీ ఒక విశేషమైన దూతగా పరిచయం చేయబడతాడు అది రోజు నేను మీకు చూపించాను వచ్చే వారము వీటన్నిటి నేను చూపిస్తా ఏసు ప్రభుని బైబిల్ ఎట్లా పరిచయం చేసింది మనకి మరి పరిచయం చేయగలవా లాస్ట్ టైం ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను అనుకుంటే అటుపోయిన నెలలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏసు గురించి నేను విశేషంగా పరిచయం చేసిన వాళ్ళకి ఎవ్వరుగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు అది ఎప్పుడు వినలేదు ఎట్లాంటి విషయమే ఏంటంటే ఏసు ప్రభు వాడు ఆయన నువ్వు పరిచయం చేయాలంటే ఎటువంటి వాడైనా నువ్వు స్వీకరించగలిగేటట్లు నువ్వు పరిచయం చేయాల ఉదాహరణకి ఆయన మంగళ కత్తి వాడు అని కూడా మనకు ఒక వాక్యం చూపించింది నేను ఆయన ఖడ్గం ఆయన కత్తి వెంట్రకల వెనకల భాగంలో పంపబడిందని నేను చెప్పించిన ఏచల గ్రంథం నుంచి దాని తర్వాత ఆయన వాడు అని పరిచయం చేయబడ్డాడు కాబట్టి కుమరులకు అందరికీ మీకు చెప్పచ్చు మీ దేవుడే నా తర్వాత ఆయన చాకలి సబ్బుతో పోల్చబడి కాబట్టి చాకలి దేవుడు ఆయన మేస్త్రిలో ఒక మేస్త్రి అనే ఒక వాక్యన నేను చూపించిన అట్టపు గుండు అన్న అంశం గురించి అక్కడ ఆయన ఒక ఇల్లు కట్టే వాడితో పోల్చబడి అక్కడ ఆ గుండు పట్టుకొని గుండు ద్వారా దించేసి గోడ మీద గోడ కొలతని చూస్తా ఉన్నాడు అక్కడ ఆ గుండు ద్వారం దించేసినప్పుడు ఏం జరిగిందని చూపించి నేను రెండు గుంపులుగా విభజింపబడ్డాడు రిశాల్పండి ఏను ఇసాకు సంతనం రెండు గుంపులుగా విభజించబడి అని చూపించిన వాక్యాలు కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లాగా పరిచయం చేయబడి లేక ఒక మేస్త్రి లాగా పరిచయం చేయబడి ఇల్లు కట్టేవాడు ఇవన్నీ కాబట్టి మేస్త్రీలకి సువార్త చెప్పొచ్చు ఈయన మీ దేవుడు అనేసి వాక్యం ఆయన వడ్రంగి పరిచయం చేసి కాబట్టి కార్పెంటర్స్ అందరికీ ఆయన కార్పెంటర్ల దగ్గర పోయి నువ్వు మీ దేవుడు చూడండి వాక్యం ఇది బైబుల్లో అంటే వడ్రంగి వాళ్ళు స్వీకరించారా వాడి హృదయంలో అది రాత్రిరంతా మండుతూ నిద్ర రానియకుండా అట్లా ఎన్నో మన ప్రభుకి సంబంధించిన విషయాలు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా పరిచయం చేయబడుతుండ్రుడు అంటే ఈయన మీ దేవుడు అని నువ్వు చెప్పడానికి నీకు సువార్త ప్రకటించడం కొరకు దేవుడు వీటన్నిటిని భద్రపరిచి నువ్వు ఎప్పుడు వాడుకోలేని స్థితిలో ఉన్నావు అన్నట్టు భయము సిగ్గు అందుకు సువార్త చెప్పలేకపోతున్నావు నా నిమిత్తమే ఎవడు సిగ్గుపడతాడో తండ్రి యొక్కటారి సిగపడుతున్నాడా లేదా ఈ ఒక్క వాక్యం చాలు నువ్వు సువార్త చేయడానికి సిగ్గుపడకుండా ఆయన నామం నిమిత్తం సిగ్గుపడుతున్న ఈ మరి ఆ నామము ఒక రోజు నిన్న గురించి తండ్రి యొక్క అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది డోర్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి సిగ్గుపడతాం సిగ్గు పడకుండా మనం ముందు పోలే ఎందుకంటే సిగ్గు అనేది ఒక జీవి అది ఒక దురాత్మ దాన్ని నువ్వు బంధించాలి దాన్ని గతించాల దాని దాని బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి ప్రతిదొక జీవనే నిర్ణయిలో మీకు చూపించిన వాక్యం ఇవన్నీ కొన్ని ఆత్మీయ ప్రపంచాల నుంచి కిందికి దుంకొచ్చేసినాయి ఈ లోకంలోనికి మనుషులను ఆవరించినాయి ఎందుకంటే ప్రతి ఆత్మ మనిషినే ఆవరించాలని ఆశపడతా ఉంటాయి అందుకు దురాత్మలకి నువ్వు డోర్స్ ఓపెన్ చేయొద్దు పరిశుద్ధుల ఆత్మలు మనల్ని ఆవరించడానికి ఆశపడుతున్నారు ఎందుకంటే వారు పరిచర్య నీకు సహాదలుగుండి పరిచర్ చేయాలని ఆశపడుతున్నారు వారు తెగులు రాసిన పత్రిక పదకొండో అదే ప్రకారం గారు కాబట్టి వీటన్నిటినీ మనము స్వీకరిస్తాము ఎట్లా పరిశీలించి వెరిగ నిలవాలి పరిశీలించి స్వీకరించాలో ధృవీకరించకండి వాటిని తృణీకరించండి అంటే అక్కడి నుంచి ఒక సీక్వెన్స్ మీ జీవితాల్లో వెళ్ళిపోతుంది పర్మనెంట్ గా మళ్ళీ ఎప్పుడు వస్తుందా తెలుసా ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తుంది మీ జీవితంలో అప్పటికి మీరు ముసలాళ్ళు అయిపోతారు కాబట్టి ఈ దినం మంచి అవకాశం మీకు ఇచ్చిన ఈ యొక్క విషయాలను నెట్టి పరిశీలించండి బైబిల్లో రాసుకొని ప్రార్థన పూర్వకంగా అడగండి ప్రభు ఇది ఎంతవరకు సరైంది ప్రభు నా క్రిటికల్ మైండ్తో కాకుండా నా యొక్క విభేచన కలిగిన మనసుతో వీటిని నేను గ్రహించాలన్న సహాయపడి అన్న ప్రార్థన నువ్వు చేసి స్వీకరించి ముందుకు వెళ్ళండి ప్రభు మీ కుటుంబాలను కాపాడతాడు ప్రదేశం పరశుద్ధుడ వేవ మహోనతుడుగు తండ్రి మీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఎన్నెన్నో విషయాలు బైబుల్లో దాచిపెట్టినారు మా కొరకు కానీ ప్రభు మేము నిర్లక్ష్యం చూపించేసి సమయాన్ని సద్విధం చేసుకోకపోతే అపవాది మా సమయానంతా దొంగలించి టిని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేము వారికి మా సమయానంతా అమ్మేసుకున్నాం ప్రభా ఇది నాం ప్రభావ ఎంతగానో ప్రసాద పడుతున్నాం ఎప్పుడు గ్రహించలేని వాక్యాలన్నీ ప్రభావ మా కొరకు మీరు ఎంతగానో భద్రపరిచారు ఎన్ని డబ్బులు పెట్టి వాక్యాలు ఇవన్నీ ప్రభు ఆ డబ్బులు కొరకు ఈ కానీ ప్రభావ డబ్బులు మా వెంట వస్తాయని మీరు మాకు చూపించినారు వాక్యం అవి మాతట్టు ఆకర్షించబడగానే మేము మాతటికి ఆకర్షింపడం అని వాక్యం చదివించింది కాబట్టి అటువంటి సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి వీటన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించేలాగా మా యొక్క ఆత్మీయ నేతలను ఇప్పండి ప్రభా ప్రతి వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి లేఖలను పరిశోధించమని మీరు చెప్పినారు కాబట్టి మేము వీటన్నిటినీ పరిశోధించి స్వీకరించి అన్నింటిలో చూపించాలా అటువంటి సేవా పరిచయలు మమ్మల్ని ముఖ్యంగా ఇది నా పాల్పడిన వాళ్ళందరి నుంచి నేను ప్రతి అలర్జిక్ స్పిరిట్స్ ని ప్రతి అన్క్లింగ్ స్పిరిట్స్ ని గద్దిస్తున్నాను విడిచిపెట్టుకుంటే ఏ సుకృష్ణ అనారోగ్యాన్ని తీసుకొచ్చిన దురాత్మ శక్తులారా ఏసు కృష్ణుని కాజ్ఞపిస్తున్నీ రైట్ నర్ విత్ దైటీ నేమ్ ఆఫ్ యశు అది క్రైస్ట్ ఐ కమాండ్ యూ ప్రభు మీరందరినీ స్వస్థ గొప్ప సాక్ష్యాలు నిలబెట్టండి నేను మీరు అక్కడ మేము సమయాన్ని సద్యం చేసుకొని ప్రతి మిమ్మల్ని పరిచయం చేయాలా ప్రభు అటువంటి సేవ పరిచయం వల్ల నడిపించమని ఏసు క్రీస్తు పరిషుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏంటంటే కనుక ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ అలాట్లా